మన మధ్యలో డాక్టర్ సంపత్ వైఎంసీఏ సికింద్రాబాద్ సెక్రటరీ గారు ఉన్నారు సాక్ష్యం పంచుకోవడం కొరకు ఈ బ్రదర్టీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నైన్టీన్ నైన్టీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో సేవ చేసేవాడు సోషల్ వర్క్ చేసేవాడు ఇప్పుడు వర్క్ నుంచి గాస్కు వచ్చేడు కాబట్టి దేవుడు మహిమ పరచబడేలాగా తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు దేవుని మనకు కాబట్టి దేవునికే మనటువంటి వాళ్ళ ద్వారా మరియు ఎప్పుడైతే మనము దేవుని మన యొక్క విశ్వాసం ద్వారా నమ్మి రక్షింపబడతామో దేవుని యొక్క అద్భుత క్రియలు మా ద్వారా బయలుపరచబడి దేవుడే ఆ యొక్క మైమ ఘనత తొలుగుతాడనే యొక్క నిజమైన సాక్ష్యాన్ని నేను ముందు ఉంచాలని అనుకుంటున్నా సంపత్ నా భార్య పేరు ఎలిజబెత్ దయాకల తను మరి సెంట్రల్ లో సైంటిస్ట్ ఇంజనీర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లో పనిచేసింది అక్కడ చేస్తున్న తరుణంలో మరి మాకు ఇద్దరు పిల్లలు బాబు పాప వాళ్ళు ఇప్పుడు పీజీ స్టాండర్డ్ కి వచ్చారు అయితే రెండు వేల పన్నెండులో ఆమె మరణించడం జరిగింది దానికి ముందు ఒక ఆరు సంవత్సరాలు తను లివర్ క్యాన్సర్ ద్వారా తర్వాత లివర్ నుండి లంగ్స్ లంగ్స్ నుండి బ్రెయిన్ కు రావడం జరిగింది అది ఎందుకు వచ్చింది అనేది మనం ప్రశ్నించలేము కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసులో వాళ్లకు రేడియేషన్ ఎక్కువ ఉంటుంది దాని ద్వారా ఆమె ట్రీట్మెంట్ ఒక ఆరు సంవత్సరాలు జరిగింది మరి అనేక హాస్పత్రులు మరి అప్పులు యశోద సోమాజీ కూడా యశోద సికండ ఈ రీతిగా ఉన్న తరుణంలో మరి ఇదే రీతిగా మరి సహోదరులు మరి మా మా గురువు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు మరి ఇతర ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి ఇంట్లో ప్రార్థనలు చేసి ఆమెను దర్శించి హాస్పిటల్కి వెళ్ళి హాస్పత్రి దర్శించటం అనేక మంది సేవకులు ఎందుకంటే నేను చేసేది మన మినిస్ట్రీ పరంగానే వైఎంసీ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది క్రైస్తవ సంస్థ మరి అనేక మంది పాస్టర్లతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం మరి అనేక మంది వచ్చి కార్యలు చేస్తూ వెళ్తూ ఉండేవారు అయితే తనకు క్యాన్సర్ ఆ ఫోర్త్ స్టేజ్ ఉన్నప్పుడు బయటపడింది క్యాన్సర్ ఉన్నదని అప్పుడు డాక్టర్లు మేము ఒక ఆస్పత్రికి వెళ్ళినప్పుడు చెప్పారు తీసుకుపోయి ఆమె ఇక నెల రోజులు కూడా బ్రతకదు మీరు ట్రీట్మెంట్ అనవసరంగా లక్ష లక్షలు అవుతుంది అని చెప్పారు అప్పుడు నా భార్య విన్నది విని ఆమె ఏమన్నదంటే డాక్టర్ మీరు ఏదైతే ఇప్పుడు మా హస్బెండ్తో మాట్లాడారో అది మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి ఆమె విన్నది కానీ ఆయన ద్వారా మళ్ళా ఒకసారి వినాలని అనుకుని ఆమె చెప్పింది మీరు ఒకటే నెల బ్రతకని చెప్పారు కదా కాదు నేను ఎక్కువ సంవత్సరాలు బతుకుతా నేను ఆమె షేవింగ్ చేసుకోవాలి తర్వాత అర్ధంగా చూసుకుని బాధపడుతుంది ముందే షేవ్ చేయిస్ కింది వరకు ఇక్కడ వరకు ఉంటది చాలా సో ఆమె దాన్ని నమ్మలే నమ్మక నేను ఎక్కువ కాలం బ్రతుకుతా అంటే ఒక ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు చెప్పేది ఆమెకున్నటువంటి పట్టుదల విశ్వాసము బలమైనటువంటి నిరీక్షణ నా దేవుడు నన్ను రక్షిస్తాడు బ్రతికిస్తాడు మరి ఆరోగ్యాన్ని ఇస్తాడనే ఒక నమ్మకంతో ఆమె ఒక డాక్టర్ దగ్గర మాట్లాడింది ముందు ఆ యొక్క లివరు అపోలో హాస్పిటల్ తీసుకెళ్లినప్పుడు అక్కడ సెవెంటీ లివర్ కట్ చేసి తీసి తీసారు తర్వాత మళ్ళా స్లోగా అది జరిగింది అయితే అక్కడ మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ మొత్తం శరీరం అంతా రావటం జరిగింది అయితే అనేక హాస్పత్రలో చాలా డబ్బు ఒక కోటి రూపాయల వరకు అయింది మరి ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ మూడు లక్షలు కూడా ఉండేది మరి ఆ రోజులలోనే అయితే ఆమె తర్వాత వాళ్ళ హాస్పిటల్లో చాలా మందికి ఈ రీతిగా క్యాన్సర్ రావడం జరిగింది వాళ్ళందరూ ఈమె దగ్గరకు వచ్చేది వాళ్ళతో ఎక్కువ భయపడేట్లు వాళ్ళందరూ ఎందుకంటే ఇప్పుడు ఏమైందో ఏమో ఉన్నది మాకు తొందరగా మాకు ఇంకా మాకు కష్టంగా ఉంటుంది అది కాని వాళ్ళ కొంతమంది త్వర చనిపోవడం జరిగింది మరి ఎంతో మంది ఇంకా మా దగ్గర కూడా ఒక ఆయన సుపర్డెంట్ ఉండే గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండే ఆయన కూడా వచ్చి అడిగాడు జానియర్స్ ల్యాంకులు కూడా వచ్చి అడిగారు వీళ్ళందరికీ ధైర్యం చెప్పేది అన్నట్టు మీరేం కాదు మనకు దేవుడు ఉండడం మనకు కాదు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటాం ప్రేయర్లు ప్రేయర్స్ చేసుకుంటాం దేవుడే మనకు మంచి స్వస్థపరుస్తాడని వాళ్ళకు భయం లేకుండా చేసి ఆ యొక్క ఇచ్చి వాళ్ళని పంపించేది అయితే పిల్లలు చిన్న పిల్లలు ముందు ఇంట్లో పిల్లలకు అన్ని చేయాలి ఆమెకు చేయాలి తర్వాత మళ్ళీ ఆస్పద తీసుకెళ్లాలి వీళ్ళని స్కూల్ కు తీసుకెళ్లాలి అప్పుడు ప్రైమరీ స్కూల్ మిగిలిన స్కూల్లో ఉన్నారు వాళ్ళు ఇంకా ఆ రీతిగా వాళ్ళు అప్పుడు తరుణంలో అది ఏదో రీతిగా మాకు ఒక ధైర్యాన్ని నాకైతే నేను ఎన్నడూ అన్ని పనులు చేసుకుంటూ ఆమెను చూసుకుంటూ అది చేశాను ఎందుకంటే నేను ప్రార్థన బలం ఆ రీతిగా దేవుని నడిపింపు మా యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి ఆ మేళ్లను బట్టి నేను దేవునికి వందనస్తుంది తను నన్నే ధైర్యపరుస్తుంది ఇది ఒకవేళ నేను చనిపోయినా కానీ నువ్వు ముందే పెళ్లి చేస్తే ఒక చిన్నోళ్ళు అదే ఆమె ఆ రీతిగా నాకు అంటే ఒక ధైర్యాన్ని చెప్తూ ఆమె విశ్వాసంలో మరి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా నేను చూస్తున్నాను ఈ రీతే ఉన్నప్పుడు మరి పిల్లలు ఆమె తల్లి ఆ పడుతున్నటువంటి యొక్క బాధ అశ్రమ ఆ యొక్క ట్రీట్మెంట్ లో ఆమెకు చాలా కష్టతరంగా జరిగింది ఆ కీమోథెరపీయటం రేడియేషన్ ఇవ్వటం మళ్ళీ మొత్తం వీక్ అయిపోవటం మళ్ళీ బ్లడ్ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి త్రీ ఫోర్ డేస్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను ఇంకో కీమోకు ఆ రీతి ఒక డెబ్బై కీమోస్ ఇచ్చారు అంటే ఈ డాక్టర్స్ కూడా ఆమె ఎక్స్పెరిమెంట్ చేసినట్టు జరిగింది అది ఆ ఫైల్స్ ఫైల్స్ అన్ని నిండుతున్నాయి సేవకులు వస్తున్నారు బ్రదరు సారు వీళ్ళందరూ రావటం ఒక మాకు ధైర్యాన్ని సమకూర్చింది చివరిగా చనిపోతుంది అనే ఆ దశలో ఉన్నప్పుడు కామెస్పత్రిలో ఇడ్ దగ్గరలో ఉంది అక్కడ తీసుకెళ్ళినప్పుడు మన వాళ్ళు అందరు వచ్చారు ట్రియ చేశారు ఆమె నాకు కానీ ఆ శక్తి రావట్లే ఒకటి చేతులే మొటి మాట రావట్లేదు ఆ లాస్ట్ డేస్ లో ఏమైపోయింది ఆమె ఆ క్యాన్సర్ తో చనిపోలేదు ఆమె అక్కడ ఒకటి జరిగింది ఏంటంటే అద్భుతమైన క్రియ జాండిస్తూ చనిపోవటం జరిగింది అప్పటి వరకు సంపూర్తి అయిన ఆరోగ్యం మంచిగా తింటుంది ఉంటుంది అంతా ఉండే ఆమె వాళ్ళ చిన్న దగ్గరికి వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళు కూడా ఎంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళ అమ్మనాయన వాళ్ళందరూ ప్రాపర్టీ అంతా గుర్తియ్యాలి పిల్లలను వాళ్ళ పక్షంలో తీసుకోవాలి వాళ్ళు ఎన్నో చేశారు చనిపోటం ముందే వాళ్ళు అన్ని ఇంట్లో అన్ని తీసుకపోవటం అది చేయటం అన్ని చేశారు సో ఏదేమైనప్పటికీ దేవుడి కృప వల్ల మాకు రావాల్సినవన్నీ మాకు వచ్చాయి తర్వాత పిల్లలు ఇప్పుడు మంచిగా ఆరోగ్యం మంచి చదువుతున్నారు తర్వాత తల్లి ఎడల వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా దేవుడు నడిపిస్తున్నారు ఆ దేవుడికి వెళ్ళినా ఈ రీతిగా దేవుడు బలపరిచి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఏదో రీతిగా ఆ అనేది సంభవిస్తుంటాయి మనం ఎప్పుడు కూడా సేయపడకూడదు నేను ఎప్పుడు ఏడోలే ఆ భార్య చనిపోలేక ఉన్నాయి గడవలే ఎందుకంటే దేవుడు ఆ విధమైనటువంటి ఆ యొక్క ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చి సంతోషంగా మరి ఆయన సేవలో వాడుకుంటున్నాడు దేవునికి ముందు నష్టం ప్రజల జీవితంలో దేవుడు అద్భుతం చేసేడు చిన్నగా ఉండే వాళ్ళ పిల్లలు నేను చూసినప్పుడు చాలా చిన్నగా ఉండేది కానీ ఆ పిల్లలు వరకు వాళ్ళ మదర్ బతికింది అది దేవుడి కార్యం ఆమె కార్యం ఆయన ఆమె జీవితానికి తగిన ప్రతిఫలము ఆమె పొందుకునేది ఆమె విశ్వాసం దేవుడు ఒక సాక్షా నిలబెట్టి క్యాన్సర్ తో పోరాడింది క్యాన్సర్ మీద విజయం పొందింది క్యాన్సర్ ఆమె ఏమీ చేయలేకపోయించేవారు కోరిపోయింది క్యాన్సర్ కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి ప్రభుల్లో ఎందుకంటే అయ్యో ఏమైపోతుంది అంటే నీకు విశ్వాసం పోయింది అన్నట్టు నాకేమి కాదు ఎంత చెప్పుకోండి డాక్టర్స్ డాక్టర్స్ ఏమన్నారు సెవెన్ ఇయర్స్ బతికింది ఆరు సంవత్సరాలు బతికింది త్రీ మంత్స్ అన్న డాక్టర్స్ సిక్స్ ఇయర్స్ అంటే డాక్టర్స్ మాట అబద్ధమైందా లేదా కాబట్టి డాక్టర్స్ మాట అబద్ధమే మన ప్రభు మాటనే సత్యం కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మన ప్రభు వాడు మనం అనుమానించదు దేని విషయంలో ఆయన ఆగలేని తల వెంటకలో ఒక్కటి కూడా రాలదు కదా ఎందుకు కల్పిస్తాడు శ్రమలు ఆయనకి సన్నిహితంగా తయారు కొరికే వాటి ధైర్యంగా మనం ముందుకు పోదాం విజయం పొందుకుంటాం ఆయన కొరకు సాక్షిగా ఉండాల మనం మతపరమైన జీవితం కాదు ఆదివారం వర్షం చేసుకొని ఇంటి ధర సోమవారం శనివారం వరకు జీవించేది కాదు కాస్త జీవితం ప్రతి క్షణం ఆయన కొరకు సాక్షిగా జీవించాలా సిగ్గుపడదు నామం గురించి ధైర్యాన్ని ఆయన గురించి ప్రకటించాలి అన్నింటిలో ఆయన చట్టంగా అర్పించుకోవాలి అదొక్కటే మనల్ని కాపాడుతచ్చు ఏం తీసుకొచ్చావు నా దగ్గరికి రిక్త హస్తాలతో వచ్చిన ప్రభా అంటే చర్చికి చాలా మంది అంటే ప్రార్థన చేస్తారు ప్రభా రిక్త హస్తాలతో నీ దగ్గరకు వచ్చిన ప్రభావ అంటారు బాగుంది కానీ పర్లోకానికి ఉత్తచతో పోలేం ఏం తీసుకొచ్చిన నా కొడుకు తలాంతలు ఇచ్చిన మంచి హెల్త్ ఇచ్చిన మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన మంచి నాలెడ్జ్ ఇచ్చిన అన్ని ఇచ్చిన ప్రాస్పరిటీ ఇచ్చిన నా కొరకు ఏం చేసినా అని అడిగినప్పుడు ఆయన ధైర్యంగా ఎదుర్కోగలమా కాబట్టి ఎదుర్కోవాలంటే ఈ లోకంలో అన్నిటినీ మనం ఆయన కొరకు సాక్షుకోవాలి మన జీవితాలను అటువంటి జీవితం మనకు అందరికీ అనుగ్రహించాల